కర్మల వలయంలో తన చిత్తానికి చేస్తలకు వివిధ రంగులు రూపములు కల్పించుకుంటాడు అంతే కదా ఇది ఇలా అయితేనే బాగుంటుందండి అది అలా అయితేనే బాగుంటుందండి అంటాడు ప్రజదానికి ఏదో ఒకటి పెడతాడు మెలిక అది మనం బంగారు ఆభరణాల షాపుకి వెళ్ళినప్పుడు చూస్తే తెలిసిపోతుంది ఇదేండి డిజైన్ బాగాలేదండి ఇదండి బెలిక బాగలేదండి అదేమో గుండు బాగలేదండి ఇదేమో రాళ్ళు బాగలేదండి అది ఇది బాగలేదు ఇది అది బాగలేదు ఆనాయాతన అంతా ఇంత కాదు ఆ బంగారానికి ఎంత యాతన ఉంటుందో ఈ కొనేవాడికి అంత యాతన ఉంటుంది అడిగితే అంత కష్టపడుతున్నట్టుగా కనబడతారు నాకు ఈ బంగారం షాపులో అలాగే కనపడతారు ఈ కొనేవాళ్ళు అలాగే కనపడతారు ఎందుకు యాతన అనుభవిస్తున్నారో అర్థం కాదు దాన్ని వాడు అన్ని రకాలుగా మెలికిలు మెలికిలుగా తిప్పి ఆ చెయిన్ తయారు చేస్తాడు వీళ్లలో కూడా లోపల భావాలు అన్ని మెలికిలు మెలికిలు తిరిగిపోతూ ఉంటాయి ఏ ప్రయోజనం ఏదోసారి మెడ వేసుకుని ఓహో నేనే బంగారం ఫీలింగ్ అనమాట అంతకు మించి ఏమి ఎంత భ్రాంతి చూడండి దృగ్భ్రాంతి దృశ్య భ్రాంతి చూస్తే ఇక్కడే అర్థమైపోవటం ఇలాగా తాను కంటికి కనబడని సూక్ష్మాతి సూక్ష్మము అభౌతికము అయిన తన ఆత్మస్వరూపమును భౌతిక విషయ రూపములలోకి తెచ్చి కనబడవలే అంటాడు అంతే కదా ఏవేవో ఇక్కడ తిరుగుతూ ఉంటాయి ఆ తిరిగేవన్నీ ఇక్కడ కళ్ళు ఎదురకుండా కనపడాలండి ఇది ఎప్పటికయ్యేను పద్దెనిమిది చేతులతో అష్టాదశ భుజ దుర్గగా అమ్మవారు కనపడింది అండి ఈయన కూడా ఇప్పుడు అష్టాదశ భుజాలు వస్తే బాగుండవనుకుంటాడు ఇప్పుడు ఈయనకి పద్దెనిమిది భుజాలు ఎక్కడి నుంచి వచ్చి ఉన్న రెండు భుజాలనే సరిగా వాడడం రాని వాడికి పద్దెనిమిది భుజాలు ఇచ్చి ఈశ్వరుడు ఏం చేస్తాడు అందుకని ఇలా అసంబద్ధము అయినటువంటి లక్షణాలన్నింటినీ ఆలోచిస్తూ ఆ వాటి అన్నింటినీ అసంగతము అయినటువంటి వాటిని ఆలోచిస్తూ సంగత్వ దోషాన్ని పొంది లేని సమస్యల్ని కొన్ని తెచ్చుకుంటున్నాడు జీవుడు దానిని విడచి సత్స్వరూపము జ్ఞానస్వరూపము ప్రకాశస్వరూపము ఆనంద స్వరూపము అయినటువంటి స్వాత్మనిష్ఠుడుగా ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతాన్ని అంటనివాడుగా సాక్షిగా అధిష్టానంగా తనను తాను తెలుసుకుని తనను తన ఎందు తాను మగ్నత చెంది ముఖాలి హరి ఓ శ్రీ గురుభ్యో హరి పూర్ణమిదం పూర్ణ పూర్ణం రక్షతే మాదాయమేవా వసిష్యూ తూ శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓ నారాయణ నారాయణ సైరాబండి